శోతం యేసుప్రభ పర్శున్న దేవానికి శోతం అబ్రాహ్మ సాకులు గొప్ప దేవ ఇ దినం ఎంతమంది మాకు సజ్జుడుగు పెట్టిన దీవానికి సుతం అలాగే అనాది ఇజ్రాయల్ బలవంత దేవ పరశున్న దేవ ఆశన్న దీవానికి శోతం అలాగే ఆ భూమి పాద పెట్టేసరభ మునబెడతాం వేసుప్రభ మీ కృపలో చిన్న గుంపు జ్ఞాపకం చేసుకుని నీరాక సమూపం ఉంది యేసుప్రభ మా జీవితం సరింగ్ చేయండి పరిశుభరచండి వాక్యం మా ఉదయం నాటపడాలా అలాగే యేసుప్రభ అని దినం ప్రభ నీ వాక్యం ధ్యానం చేయాలా రాని బిడ్డలు సైతం దయ్యాలు కాల్ చేసి నా దీవానికి చూద్దాం మాలో మధ్య దాగుండే ప్రభావం ఈ వాక్యం ద్వారా కడగండి మీరు పరిశుభ్ర పరిశుద్ధ జీవించాలా భయ భక్తి జీతం దయచండి నా దీవానికి చూద్దాం ఎస్ ప్రభావం చేయండి వాక్యం ప్రభావం ఆ ఉడంలో సగం రావాలా నా దీవానికి చూద్దాం ఇంకేమో తీసేసి ఈ వాక్యం ద్వారా మాట్లాడమని ప్రసంగ విజయ గీతము మనసారనేను పాడెద నా విజయము కై ప్రాణత్యాగము చేశావు నీవు నరుతానుడనివే నా పనకే నారాధనా పునరుత్డనివే నాకే నదను పునతమైనా నిపదేశము నా నిత్య జీవము కే పుటము వేసివే ని రూపము చూడనాలు ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే కూటము వేసివే నీ రూపము చూడనాలో ఏ నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసార నేను పాడేద నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు పునరుతానుడనివే నానికే నారాదన పునరుతానుడనివే నానికే నారదనం కిషు ఆశీర్వాదము ీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగే నునాలుకని ఆయుషు ఆశీర్వాదము నీ నీ సరిహద్దులలో నెమ్మది కలిగే నునాలు నీ సంకల్ప మే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధుల చూపినది ఏసయ్యా నీ సంకల్ప మే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధుల చూపినది విజయ గీతము మనసార నేను ఆడేదాను నా విజయము కై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుత్డనివే నా లాపనానికే ధన పునరుత్డనివే నాపనాకే నారాధన నూతన ఇరుశలెం సియొన్ నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులు చున్న దినాలో నూతన ఎరుశలెం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులు చున్న దినాలో ఏ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ విజయగీతము గీతము మనస్తార నా విజయముకై ప్రాణత్యాగము చేసవు నీవు విజయ గీతము మనసారనే పాడదా నా విజయముకై ప్రాణత్యాగం చేసవు నీవునరు తానుడనివే నా నీకే నారాధనా పునరుతానుడనివే నాల పనా నీకే నారాధన థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ మన మధ్యలో ఉన్న పరిశుద్ధి రావు అన్న ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ లోడ్ అన్న వాక్యం షేర్ చేసుకున్నానా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన అమ్మంలో మీ అందరికీ వందనాలు శుభములు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం పరిశుద్ధిడమైన దేవ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియాపరిలోకపు తండ్రి మహాగనుడ మహోన్నతుడ కృపాశక్తి సంపూర్ణ సర్వలోక సృష్టికర్తమైన దేవ మీకే స్థుతులు స్తోత్రములు తండ్రి ఇగడిచిన కాలం అంతా నాయన నీ ప్రేమ నీ కనికరములతో మమ్మల్ని కాచి కాపాడి ఇంతవరకు నాయన ప్రభా మాకు అనేకమైన విషయాల్లో తోడుగా ఉండి ప్రభా తండి నాని రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో చేరి నన్ను మిమ్మల్ని స్తుంచడానికి నీ స్వరం వినడానికి పెట్టుకోవడానికి నేను మీరు అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞత ఆ స్థూతిలో చెల్లిస్తున్నాను అంత్రి ప్రభు ఐదు రాత్రి కాల సమయంలో మీ వాక్యాన్ని మీరు ధ్యానించుకుంటుండగా మీరు మాకు సహాయపడండి కంగరించండి నా ప్రభావ మాతో మాట్లాడండి వాక్యం చెప్పనే జ్ఞాపకం చేసుకుండి ప్రభు మీ ఆత్మతో నింపండి శక్తితో నింపండి నాయన ప్రభావ నా తలంపులు నా ఆలోచనలు కొట్టివేయండి మీ వాక్యం ద్వారా తండ్రి నేను మాతో మాట్లాడమని నాయన ప్రభావ మీరే మహిమనుందమని ఈ వాక్యానుసారంగా జీవించడానికి మా కుటుంబాలు గ్రహించి మనం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థితించి వేడుకుంటున్నాను తండ్రి మొదటి సమూహల గ్రంథము సమూహలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయంలో మొదటి వచనం నుండి పదకొండవ వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేసుకుంటాం సమూహలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుండి పదకొండు వచనాల వరకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని మనం ఈరోజు ఒకసారి ధ్యానం చేసుకుంటాం ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలా మందికి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుంటది అయినప్పటికీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఇక్కడ రాయబడినట్టు మాటలు ఏంటంటే సమూహాలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో ఇస్రాయలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయటకాయ ఎబినైజర్ లో బయలుదేరి ఎబినైజర్ లో దిగగా ఫిలిస్తీన్లు అఫెక్ దిగిరి ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వీళ్ళు బయలుదేరి వెళ్ళారు ఎబినైజర్ లో దిగారు అటుపక్క నుంచి ఫిలిస్తీలు ఆ పెక్కిల్లో దిగారు ఈ యుద్ధము జరుగుతుంది ఏలి అనే వ్యక్తి ప్రధాన యాచకుడిగా ఉన్నటువంటి కాలంలో ఈ ఏలి యొక్క కుమారులు హోఫిని మనందరికీ తెలుసు వారు దేవుని యొక్క మందసం దగ్గర దేవుని గుడారం దగ్గర వారు పరిచర్ చేస్తున్న కాలంలో ఈ యుద్ధం జరుగుతా మనందరికీ తెలుసు వారు దేవునికి హోవాని దుర్మార్గులు అనేటువంటి విషయం మనకు తెలుసు వారు సేవ చేస్తున్నప్పుడు ఎలి ప్రధాన యాజకుడుగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం అన్నమాట తర్వాత రెండో వచనంలో ఆ ఫిలిస్తీన్లు ఇస్రాయలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకునగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇస్రాయలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు మంది అతులైరి ఇక్కడ ఫిలిస్తీన్లు ఇస్రాయలు మీదకి వచ్చినప్పుడు వాళ్ళని ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు ఫిలిస్తీన్ల ఎదుట ఇస్రాయలీలు నిలబడలేకపోయారు వారు ఫిలిస్తీన్ల ఎదుట ఇస్రాయలీలు ఓడిపోయారు ఓడిపోయి యుద్ధ భూమిలోనే అంటే స్పాట్ లోనే ఎక్కువ తక్కువ అంటే అటు ఇటుగా నాలుగు వేల మంది ఇక్కడ చనిపోయారు ఇక్కడ చనిపోయిన తర్వాత మూడో వచనంలో కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇస్రాయలీల పెద్దలు ఎహోవా నేడు మనులను ఫెలిస్తీల ముందర ఎందుకు ఓడించెను చిలోహులో నున్న యహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచి కొందము అది మన మధ్య నుండి నేడలా అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించను అక్కడ యుద్ధంలో ఓడిపోయిన ఇస్రాయిలీలు తిరిగి వచ్చారు పాలెంలోనికి వచ్చారు వచ్చిన వీరంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా కలిసి ఒక ప్రశ్న వేసుకున్నారు ఈరోజు ఎహోవా మనల్ని ఎందుకు ఓడించాడు అనే ప్రశ్న వేసుకున్నారు ప్రశ్న వేసుకున్నారు కానీ దానికి సమాధానాన్ని మాత్రం వాళ్ళు వెతకలేకపోయారు వెతకకుండా వాళ్ళు ఏమనుకున్నారంటే షిలోహుల్లో అక్కడ ప్రత్యక్ష గుడారంలో దేవుని గుడారం దగ్గర ఉన్నటువంటి యహోవా మన నిబంధన మందసాన్ని మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాం అది తీసుకొని మనం యుద్ధానికి వెళ్దాం అక్కడ వెళ్తే అది మన మధ్యలో ఉంటే మనము ఆ యుద్ధంలో శత్రువులను ఓడిస్తాము ఆ యుద్ధ శత్రువుల నుండి అది మనల్ని రక్షిస్తుంది అని అనుకొని తర్వాత ఏం చేస్తున్నారంటే కాబట్టి జనులు శిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరుబుల మధ్య ఆశీనుడయుండు సైన్యములకు అధిపతి యహోవా నిబంధన మందసంను తెప్పించిరి ఎలి యొక్క ఇద్దరు కుమారులైన హోప్నియు ఫినేహాస్ను అక్కడనే దేవుని నిబంధన మందసం వద్ద ఉండిరి కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ జనులంతా కూడా షిలోహులోని కొంతమందిని పంపించారు దేవుని గుడారం మధ్యకు పంపించారు అక్కడ కెరూబుల మధ్యలో ఆశీనుడు అయిన దేవుని యొక్క నిబంధన మందసాన్ని సైన్యములకు అధిపతి యొక్క యహోవ నిబంధన వాళ్ళు తెప్పించారు తెప్పించి ఆ నిబంధన మందసంతో కూడా ఈ ఎలి కుమారులు ఇద్దరు కుమారులు హోప్నియు ఫినేహాస్ వీళ్ళిద్దరు కూడా ఆ నిబంధన మందసంతో పాటు వచ్చారు ఈ నిబంధన మందసం ఎప్పుడైతే దండులోకి వస్తుందో అక్కడ రాయబడినటువంటి మాట ఐదో వచనంలో ఎహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇస్రాయిలందరూ భూమి ప్రతిధ్వనించినంతగా గొప్పగా కేకలు వేశారు ఎప్పుడైతే ఈ జనులు శిలోక్ వెళ్ళి ఆ నిబంధన మందసాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ ఆ పాలనలోనికి వచ్చారో ఆ నిబంధన మందసె ఎప్పుడైతే దండులోనికి ఇస్రాయిల్ సైన్యంలోనికి వచ్చిందో అప్పుడు ఈ కూడా భూమి మొత్తం కంపించే రీతిగా గొప్ప కేకలు వేశారని పెద్ద పెద్దగా అరిచారు అని చెప్పి రాయబడింది తర్వాత ఆరో వచ్చినంలో ఫిలిస్తీన్లు ఆ కేకవిని విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని ఇక్కడ ఫిలిస్తీలకి ఈ కేకలు వినపడతా వీళ్ళు పెద్ద పెద్దగా అరుస్తుంటే వాళ్ళకి వినపడ్డాయి వాళ్ళకు అనిపించింది ఈ హెబ్రీల దండులో ఈ గొప్ప శబ్దం ఏంటి ఎందుకు వీళ్ళు కేకలేస్తా ఉన్నారు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళకి తెలిసిన సమాచారం ఏంటంటే యహోవా నిబంధన మందసము వారి దండులోకి వచ్చింది దేవుని నిబంధన మందసము ఇస్రాయలుల దండులోనికి వచ్చిందనే విషయము ఫెలిస్తే తెలిసిపోయింది తెలిసినప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారనేది ఏడు ఎనిమిది వచనంలో రాయబడింది తెలుసుకొని జడిసి దేవుని దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగు సంభం అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపించగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీలను హతము చేసిన దేవుడు ఈయనే కదా ఫిలిస్తీలారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొనిది వాళ్ళు ఎప్పుడైతే నిబంధన మందు సమ్ము ఆ దండులోనికి సైన్యంలోనికి వచ్చిందనే విషయం అది తెలుసుకుంటారో ఫిలిస్తీలు వాళ్ళలో భయం వస్తుంది వాళ్ళు జడుస్తారు వణుకుతారు ఎందుకు వణుకుతారంటే మనకు శ్రమ ఇస్రాయలు ఎప్పుడు కూడా ఇంత పెద్దగా వాళ్ళు కేకలు వేయలేదు వాళ్ళకి విజయం వచ్చిందో రాలేదో తెలియదు కానీ విజయం వస్తుందో లేదో తెలియదు కానీ విజయం వచ్చినంతగా పెద్ద పెద్దగా కేకలు వేస్తా ఉన్నారు దేవుని నిబంధన మనసం ఈ వాళ్ళ మధ్యలోనికి రాగానే వాళ్ళు పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నారు అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇస్రాయిల్ రీతిగా కేకలు వేయలేదు మరి మనకి ఈరోజు శ్రమ ఎందుకనంటే మహాశూరుడుగు ఈ దేవుని చేతులు మనలను ఎవరు విడిపించగలరు ఈ మాటలు ఎవరు చెబుతున్నారంటే ఫిలిస్తీన్ యహోవా మహాశూరుడు మరి ఈ దేవుని చేతుల నుండి ఈ రోజు మనల్ని ఎవరు విడిపిస్తారు అని చెప్పి భయపడతా ఉన్నారు తర్వాత అరణ్య మందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తిలను హతము చేసిన దేవుడు ఈయనే కదా ఐగుప్తిలో చేసినటువంటి ఆ అనేకమైన తెగుళ్ళు తెప్పించి అక్కడ వాళ్ళందరినీ కూడా ముప్పు దేవుడు ఈయనే కదా ఐగుప్తిలో చాలా మందిని హతం చేసిన దేవుడు ఈయనే కదా అని చెప్పి భయపడుతూ ఉన్నారు వనుకరు వణికిన తర్వాత వాళ్ళలో కొంతమంది ధైర్యాన్ని తెచ్చుకున్నారు తొమ్మిదో వచనంలో ఫిలిస్తీలారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబిళ్లకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకునేది వాళ్ళు భయపడి కూడా ధైర్యాన్ని తెచ్చుకున్నారు ధైర్యాన్ని తెచ్చుకొని వాళ్ళు మనకు దాసులైనట్టుగా మనం ఎప్పుడు కూడా దాసత్వం ఇస్త్రాలు చేయకూడదు మనం వాళ్ళకు దాసులుగా ఉండకూడదు మనం లొంగిపోకూడదు మనం చనిపోతే చనిపోతాం లేదంటే గెలుస్తాం ఏదైనా జరగని మనమయితే బలాఢ్యులమై మనం వెనకడుకు వేయకుండా మనం యుద్ధం చేద్దాం అని చెప్పి ఒక తీర్మానాన్ని తీసుకొని వాళ్ళు యుద్ధానికి బయలుదేరతారు పదోవచనంలో ఫిలిస్తీలు యుద్ధము చేయగా ఇస్రాయిలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చరి అప్పుడు అత్యధికమైన వధ జరిగెను ఇస్రాయలీలలో ముప్పది వేల కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడిను అధికాకలు కోఫ్ని పినేహాసులను ఎలి ఇద్దరు కుమారులను అతలై హతులైరి ఇక్కడ ఫిలిస్తీన్లు యుద్ధం వాళ్ళు ఎప్పుడైతే భయపడినా కానీ వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారో యుద్ధానికి వెళ్తారు ఇస్రాయలులతో ఈ యుద్ధం జరగగా ఇస్రాయలు ఏం చేస్తారంటే వాళ్ళు ఓడిపోతారు వాళ్ళు ఫిలిస్తీన్ల ముందు నిలబడలేరు దగ్గర దగ్గర ముప్పది వేల కాల్బలం కూలిను ముప్పది వేల మంది కాల్బలము కాల్బలము అంటే ఆ ఈ కాళ్ళ మీద నడిచేవాళ్ళు అన్నట్టు మీద ఉండే సైనికులు కొంతమంది ఉంటారు గుర్రాల మీద ఉండే సైనికులు కొంతమంది ఉంటారు ఈ కాలు బలం అంటే కాళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు అంటే నేల మీద నడుస్తూ నేల మీదనే యుద్ధం చేసేవాళ్ళనండి ఇప్పుడు నేల మీద యుద్ధం చేసే దాదాపు ముప్పై మంది ఉంటే ఈ రథాల మీద ఉండేవాళ్ళు ఈ గుర్రాల మీద ఉండేవాళ్ళు ఈ విలువ కాండ్రు వీళ్ళు రకరకాలు ఉండేవాళ్ళు వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అంటే అక్కడ ఒక పెద్ద గొప్ప అదే జరిగిపోయింది ఇస్రాయలు దాదాపు ఇక్కడ రాయబడిన మాట ప్రకారం అయితే ముప్పై వేల పైగా చనిపోయారు అంత భయంకరంగా ఇస్రాయల్ ఓడిపోయి ఈ ఫిలిస్తీన్ల ముందు నిలబడలేక పరిగెత్తుకుంటూ మళ్ళీ తిరిగి దేరాలకు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆరిపోయారు వెన్ను చూపించి వచ్చేశారు ఆ తర్వాత వీరంతా వెనక్కి దేవుని మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకున్నారు దేవుని మందసం ఇస్రాయల్ దగ్గర ఉన్నటువంటి దేవుని మందసం దేవుని గుడారం ఆ దేవుని సన్నిధి వాళ్ళు ఫిలిస్తీలు పట్టుకున్నారు అది కాక హోఫ్ని ఫినేహాసను ఏలి ఇద్దరు కుమారులు కూడా ఆ యుద్ధంలో చనిపోయారు ఈ పదకొండు వచనాల వరకు మనం చూస్తున్నాం ఇక్కడ జరుగుతుంది ఏమీ లేదు ఇస్రాయలీలు మొదటగా ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్తారు వాళ్ళు ఓడిపోతారు దగ్గర దగ్గర నాలుగు వేల మంది చనిపోతారు తిరిగి వచ్చి ఈసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు యహోవా నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళిన కానీ వాళ్ళకి విజయం రాదు దగ్గర దగ్గర ముప్పై మంది అక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం అదే కాకుండా దేవుని నిబంధన మందసం కూడా పట్టబడినట్లుగా ఈ సందర్భంలో మనం చూస్తున్నాం ఇది ఇంతవరకు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళారు ఈ ఫిలిస్తీన్ ఈ ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్లే వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రార్థన చేసినట్టుగా కనపడ ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఏ దేవు శత్రు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని మన మనసానికి వస్త దగ్గరకు వస్తారు దేవుని అడుగుతారు మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడుగుతా ఉంటారు కానీ ఇక్కడ వాళ్ళు అడగలేదు అడగకుండానే యుద్ధానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఓడిపోయి వచ్చారు దగ్గర దగ్గర నాలుగు వేల మంది చనిపోయారు నాలుగు వేల మంది అంటే తక్కువ సంఖ్య కాదు కదా చాలా గొప్ప సంఖ్య నాలుగు మంది అంటే ఎంతమంది జనాభా నాలుగు మంది చనిపోయి వాళ్ళు వాళ్ళ ముందు నిలబడలేక తిరిగి పాలెంలోనికి వచ్చి వాళ్ళు వేసుకున్న ప్రశ్న ఏంటంటే నేడు యహోవా మనులను పెళ్లి ముందర ఎందుకు ఓడించను అనే ప్రశ్న వాళ్ళు వేసుకుంది ఎందుకు ఓడించాడు దేవుడు మంచిదే ప్రశ్న వేసుకున్నారు మరి దానికి సమాధానాన్ని వాళ్ళు వెతికారా వెళ్ళి మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి ఎవరు ఓడించారని ఒప్పుకుంటున్నారు యహో ఓడించాడు మరి ఎందుకు ఓడించాడు అనేది ఆయన దగ్గరికి వీళ్ళు అడగలు కదా ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగలేదు మేము ఎందుకు ఓడిపోయాం నాలుగు మంది ఎందుకు చనిపోయారు ఇంతమంది మా సైనికులు చనిపోవాల్సి వచ్చింది ఫిలిస్తీల ముందు మేము ఎందుకు నిలబడాల్సి నిలబడలేకపోయాం మా దేవుడు గొప్ప దేవుడు మా దేవుడు ఇంతకుముందు ఎన్నో గొప్ప విజయాలు మాకు అనుగ్రహించిన దేవుడు మమ్మల్ని లైగుప్తి నుంచి విడిపించుకొచ్చిన దేవుడు మరి మేము ఎందుకు ఓడిపోయాం అనేటువంటి ప్రశ్న వేసుకున్నారు కానీ దానికి సమాధానాన్ని మాత్రం వారు కనుగొనలేదు ఎందుకు వాళ్ళ సమాధానాన్ని కనుగొనకుండా వాళ్ళు ఏం చేశారంటే దేవుని నిబంధన మందసాన్ని మనతో తీసుకెళ్ళిపోదాం దేవుని నిబంధన మందస మనతో ఉంటే మనం గెలుస్తాం అనేటువంటి తీర్మానానికి వాళ్ళు వచ్చారు కానీ యహోశివ అయితే అలా చేయలేదు యహోశివ ఏడవ అధ్యాయంలో మనం చదివితే అంత చదవను యహోశివ ఏడాధ్యాయంలో ఈ మాటలుంటాయి యహోశివ దేవుడు ఎరుకో ఎరుకో పట్టణం మీద వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నదంతా కూడా అది శపితమైంది అక్కడ ఉన్నది ఏది కూడా మీరు ముట్టుకోకూడదు ఎరుకో గోడలు బద్దలు ఏ దేవుడు చెప్పినటువంటి మాట మీరు అక్కడ ఉన్నది ఏది కూడా మేము ముట్టుకోవద్దు అని చెప్పి దేవుడు పంపించినప్పుడు అక్కడ ఎరుకో పట్టణం అంతా కూలిపోతుంది అక్కడంతా గొప్ప విజయాన్ని యహోశివ చూస్తాడు తర్వాత అక్కడున్న ఏది కూడా ముట్టుకోవద్దనంటే ఆకాన్ అనే వ్యక్తి కొంత దాని బంగారం దాన్ని శపితమైన దానిని కొంత తీసుకుంటాడు ఆకాన్ వ్యక్తి తీసుకొని తన దగ్గర పెట్టుకున్నప్పుడు ఇస్రాయిలీలు హాయి వారి మీదకి యుద్ధానికి వెళ్తారు హాయి వారి మీదకి వెళ్ళినప్పుడు హాయివారు వేగుల వారు హాయి వారి దగ్గరికి ఫస్ట్ వేగు చూడ్డానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఏంటంటే మనం మొత్తం వెళ్ళాల్సిన అవసరం లేదు మన సైన్యం అంతా హాయి వారి మీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మనం రెండు వేల మందో మూడు వేల మందో వెళ్ళి యుద్ధం చేస్తే సరిపోతుంది అని చెప్పి చెప్పినప్పుడు మూడు వేల మంది యుద్ధానికి వెళ్తారు హాయివారి మీద ఈ మూడు వేల మంది హాయివారి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు నిలబడలేక వాళ్ళు యుద్ధం చేయలేక పారిపోయి ఇస్రాయిల్ తిరిగి వచ్చేస్తారు అక్కడ దగ్గర దగ్గర ముప్పై మంది చనిపోతారు ముప్పై ఆరుగురు చనిపోతారు యహోష్వ ఏడోదయం ఐదో వచ్చిన అప్పుడు హాయివారు వారిలో ముప్పై ఆరుగురు మనుషులను హతం చేసిరి వెళ్ళిందేమో మూడు మంది చనిపోయిందేమో ముప్పై మంది అంటే దగ్గర దగ్గర ఒక్క పర్సెంట్ చనిపోయింది ఎంతమంది ఒక్క పర్సెంట్ చనిపోయినారు ఒక్క పర్సెంట్ చనిపోయినప్పుడు యహోశివ తను ఏం చేశారు తనేమనుకున్న తనేమనుకున్నాడంటే తర్వాత చూస్తే ఆయన వెళ్ళి తన యహోశివ తన బట్టలు జింపుకొని తాను ఇస్రాయల్ పెద్దలను సాయంకాలం వరకు యహోవ మందసం మీదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద దూలిపోసుకున్నారు వీళ్ళు ఎప్పుడైతే ముప్పై మంది చనిపోయారో వన్ సైనికుల్ని కోల్పోయారో యహోశివా కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ వాళ్ళంతా ఏం చేశారు యహోవా నిబంధన మనసు దగ్గరికి వెళ్ళి బూడిద పోసుకొని నేల మీద ముఖాలు పెట్టి అనే ముందు సాగిలు ఏడుస్తా ఉన్నారు ప్రార్థన చేస్తా ఉన్నారు కానీ అంతేగాని ప్రార్థన చేశాడు కానీ పోయింది ఒక్క కదా ఒక కదా మనం కోల్పోయింది మనం ఇంతమంది ఉన్నాం ఇప్పుడు పోయింది మూడు మంది చనిపోయింది ముప్పై మంది ముప్పై మంది చనిపోతే మనం ఎందుకు భయపడాలి ముప్పై మంది చనిపోతే మనం ఎందుకు బెదరాలి ఈసారి యాభై వేల ఈసారి ఐదు మంది బోండి ఈసారి పది మంది బోండి ఈసారి ఇరవై మంది పోండి అని చెప్పి యహోషివా అనుకోలేదు ఒక్క పర్సెంటే కదా మనం కోల్పోయింది వంద శాతంలో ఒక పర్సెంట్ రూపాయల్లో ఒక రూపాయి పోవడం అది పెద్ద ఏం అనిపించదు కదా ఒక మార్కులు వచ్చేవాడికి తొంభై మార్కులు వస్తే ఒక మార్కు పోయినందుకు అంతకేం బాధపడ్డు తొంభై తొమ్మిది వచ్చాయి కదా అనుకుంటాడు ఇప్పుడు ఈ యుద్ధంలో కూడా యహోషువా చేసే యుద్ధంలో కూడా పోయింది ఒక పర్సెంటే ఆయనకి నెమ్మది లేదు ఒక్క పర్సెంట్ కోల్పోయాడు అంటే తనకు ఎంతగానో భార బాధ వేసింది ఆయన పోయి పెద్దలందరూ పోయి ఆ అదే నిబంధన ముందు తలలో ఉంచుకొని ధూళి పోసుకొని ఆయన ముందు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అయ్యో ప్రభువ మమ్మల్ని నశింపజేయడానికి నువ్వెందుకు యువర్ధాన్ని దాటి చేతులు తీసుకొచ్చావు మేము యువర్ధన్ అవతలు నివసించడం మేలు అన్నాడు యువర్ధన్ అవతలు ఉంటే వీళ్ళంతా చనిపోయేవారు కాదు కదా యువర్ధన్ అవతలే ఉండుంటే మేము చనిపోయే వాళ్ళని కాదు కదా ఈ సైనికులు చనిపోయే వాళ్ళకి కాదు కదా అని చెప్పి సైనికుల గురించి మాట్లాడుతున్నాడు అంటే తన సైనికుల యొక్క క్షేమాన్ని ఆలోచిస్తా ఉన్నాడు తర్వాత ప్రభువ కనికరించము ఇస్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకపు తిరిగినందున నేనేమి చెప్పగలను యహోషువా అంటున్నమాట నేనేం చెప్పాలి ఎందుకు ఓడిపోయమని చెప్పాలి అనంటే యహోష్వా ఏం చేస్తున్నాడు బాధ్యత తీసుకుంటున్నాడు ఆ బాధ్యతను తన మీద వేసుకున్నాడు నేనే జవాబుదారి అని చెప్పి చెప్పుకుంటున్నాడు తను బాధ్యత తీసుకొని నేనేం చెప్పాలని వాళ్ళకి ఏం చెప్పాలి ఏం సమాధానం చెప్పాలో ప్రభు అని చెప్పి అడుగుతున్నాడు తర్వాత కణానీలు ఈ దేశ నివాసులందరినూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు ప్రార్థించగా అప్పుడు ఇంకో మాట ఏమంటున్నాడంటే ఈ దేశ నివాసులందరూ విని కణానీలు విని మమ్మల్ని చుట్టుకొని మమ్మల్ని కూడా చంపేసి భూమి మీద మా పేరే లేకుండా చేస్తే ఘనమైన నీ నామముకి గురించి నీవేమి చేయదువు నీకు అవమానం వస్తుంది కదా దేవా నీ నామముగా అవమానపరచబడుతుంది కదా నీ పేరు తగ్గిపోతుంది కదా అని చెప్పి ప్రార్థిస్తున్నాడు ఒకటి దేవుని గురించి ఆలోచిస్తున్నాడు తన బాధ్యత గురించి ఆలోచిస్తున్నాడు జనుల క్షేమం గురించి ఆలోచిస్తున్నాడు ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ వీరందరి క్షేమం గురించి దేవుని దగ్గరకు పోయి మొరపెట్టాడు మొరపెట్టినప్పుడు దేవుడు అక్కడ జవాబిస్తాడు తర్వాత క్షపితమైన దాన్ని తీసుకున్నారు దాన్ని తొలగించండి వారిని నిర్మూలన చేస్తే మీకు విజయాన్ని నేను అనుగ్రహించడం నేను మీకు చెప్పి యహోశివక్ దేవుడు తర్వాత చెప్తాడు అంటే వాళ్ళు తమను తాము తగ్గించుకొని మేము ఏం తప్పు చేశాం మమ్మల్ని ఎందుకు ఓడించావు ఈ జనులు ఎందుకు నేనే సమాధానం చెప్పాలి మేము ఓడిపోయినందుకు నీ నామానికి అవమానం వస్తుంది ప్రభు అని చెప్పి ఆయన పోయి ధూళి పోసుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇచ్చాడు కానీ ఇక్కడ ఇస్రాయేలీలు సమయల గ్రంథంలో వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏ దేవుడు మనల్ని ఎందుకు ఓడించాడన్న ప్రశ్న వేసుకున్నారే కానీ దానికి జవాబు కనుక్కోలేకపోయారు ఎందుకు అనంటే దేవుని నిబంధన మనసం కదా ఆ నిబంధన మనస మనతో పాటు తీసుకెళ్తే మనం విజయాన్ని చూస్తాం ఆ నిబంధన మనస మనతో ఉంటే మన విజయాన్ని వస్తాం మన గొప్ప విజయం వస్తుంది అని చెప్పి అనుకున్నారే కానీ మనలో ఏం తప్పుందో దేవుడు మనల్ని ఎందుకు ఎడబాసాడో దేవుడు మనలో మనకి ఎందుకు దేవుడు విజయాన్ని అనుగ్రహించలేదో ఈ యుద్ధంలో శత్రులు దేవుడు మనల్ని ఎందుకు ఓడించాడో ఇంతమంది నాలుగు వేల మంది ఎందుకు చనిపోయారో అని చెప్పి తమను తాము పరిశీలించుకోలేకపోయారు ఇస్రాయ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు నిబంధన మనసు ఉంటే సరిపోతుంది నిబంధన మనసం తీసుకెళ్తే మనకు విజయం వస్తుంది ఆ నిబంధన మనసమే మనల్ని కాపాడుతుందని చెప్పి అనుకున్నారే కానీ మనలో ఏం తప్పుందో మనం దేవునికి మనల్ని దేవుడు ఎందుకు మనల్ని దేవుడు ఎందుకు శత్రువులు ఓడించాడో మనం ఎందుకు ఓడిపోయామో మనలో ఏం దోషం ఉందో మనలో ఏం పాపం ఉందో అప్పుడు యహోశివ టైంలో కూడా ఇట్లానే జరిగింది కదా ఇది చాలా సంఘటనలు ఉన్నాయి కదా న్యాయాధిపతుల్లో చాలా మంది ఇట్లానే చేశారు కదా దేవునికి అవిద్యత చూపించినప్పుడు అన్ని జనులు అన్ని దేవతలను మొక్కినప్పుడు దేవుడు శిక్షించాడు కదా మరి ఇదంతా మనం చదువుతున్నాం కదా మరి చదివినప్పుడు మరి మనం ఈ రోజు ఏం తప్పు చేస్తున్నాము మనలో జనులు ఏ తప్పు చేస్తున్నారో దేవుని అడుగుదాం దేవుని దగ్గరికి వెళ్దాం అని చెప్పి వాళ్ళకి అనిపించలేదు దేవుని నిబంధన మందసం ఉంది వెళ్దాం వెళ్ళి యుద్ధం చేద్దాం అనుకున్నారే తప్ప తమను తాము పరిశీలించుకోలేకపోయాడు పరిశీలించుకోకపో పరిశీలించుకోకపోవడం వల్ల దగ్గర దగ్గర ముప్పై వేల మంది జనులు ఇస్రాయేల్ సైనికులు చనిపోయారు ఓడి చనిపోయారు శత్రులు ముందు నిలబడలేకపోయారు భయంకరమైనటువంటి దారుణటువంటి ఓటమిని వాళ్ళు చవి చూడాల్సి వచ్చింది ఈ రోజు కూడా చాలా మంది పరిస్థితి ఏంటంటే మనము దేవునికి అంగీకారంగా ఉన్నామా లేదా అనేది పరిశీలించుకోలేరు తమను తాము పరిశీలించుకోలేరు తమను తాము పరిశీలించుకోకుండా ఏమేవో పనులు చేస్తా ఉంటారు దేవుని దగ్గర ఏవేవో పనులు ఏ నా ఏ సక్తం పోసుకుంటే నాకు పని అయిపోతుందనో లేకపోతే ఇంకేదన్నా పలానా దైవ సేవకుడు వచ్చి నాకు ప్రార్థన చేస్తే నాకు ఉన్నటువంటి ఈ ఇబ్బందులు పోతాయనో లేకపోతే పలానా ఏదో కార్యక్రమం చేస్తానో పలాన ఏదో ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటేనో ఏదో జరుగుతుందని చెప్పి ఈ రోజు మనుషులు ఆలోచిస్తున్నారే కానీ నిజంగా దేవుడు జీవము కలిగిన దేవుడు సర్వశక్తి దేవుడు నాతో సహవాసం చేసే దేవుడు నన్ను ప్రేమించే దేవుడు మరి ఈ శ్రమంలో నన్ను ఎందుకు విడిచిపెట్టాడు నేను ఎందుకు విజయాన్ని చూడలేకపోతున్నానని నాలో ఏం దోషం నాలో ఏం తప్పు ఉందని చెప్పి పరిశీలించుకునే పరిస్థితిలో లేరు పరిశీలించుకోకపోవడం వల్ల ఈరోజు అనేక మంది చాలా సమస్యల్లో కూడా వెళ్తా ఉన్నారు పరిశీలించుకోవాలా మనం ఇస్రాయేలీలు పరిశీలించుకోలేకపోయారు కానీ ఈరోజు మనం మనం పరిశీలించుకోవాలి వాళ్ళ యొక్క స్వభావం ఏంటంటే మేము బాగానే ఉన్నాం ఇస్రాయిల్ పరిస్థితి ఏంటంటే మేము బాగానే ఉన్నాం అని అనుకుంటున్నారు ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి యాజికులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి చెప్పినటువంటి వారు కాదు వాళ్ళకి వాళ్ళకి దేవుని విధానాలని దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన కాదు ఒకవేళ దేవుని వాక్యాన్ని వినుంటే దేవుని వాక్యాన్ని వాళ్ళకి తెలిసి ఉండుంటే ఆ రీతిగా ఓడిపోయే కాదు ఫిలిస్తీన్లు భయపడ్డారు మహాశూరుడ దేవుడు మన చేతుల నుంచి విడిపించేది ఎప్పుడు ఎవరు అయుక్తిలో అయ్యుప్తులో ఎన్నో తెగులు తెప్పించిన ఆ దేవుడి నుంచి మనల్ని కాపాడే దేవురు అని చెప్పి వాళ్ళు భయపడ్డారు మన దేవుడు ఇటువంటి దేవుడు కదా మరి మనం ఎందుకు ఓడిపోయాము ఆ దేవుడు మనల్ని ఎందుకు విడిపించాడు విడిచిపెట్టాడు మనకెందుకు విజయం అనుగ్రహించలేదు వెళ్ళాను అడుగుదామని చెప్పి వాళ్ళకు మా ఇస్రాయల్ అన్ని జనులు భయపడ్డారు కానీ ఆ దేవునికి ఈ ఇస్రాయల్ ప్రజలు పాయపడలేదు అన్ని జనులు వణికారు కానీ ఈ ఇస్రాయల్ ప్రజలకు అంటే లెక్కలేదు అక్కడ ఉన్నటువంటి ఫినేహాస్ వీళ్ళు ఆ దేవుని యొక్క గుడారం దగ్గర వ్యభిచారం చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళు చెప్పడానికి వాళ్ళు యాజుకుని కుమారులు దేవుని నిబంధన మనసు దగ్గర సేవ చేసే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంది యహోవా దుర్మార్గులని దేవుని నిబంధన దగ్గర దేవుని గుడారం దగ్గర పరిచయ చేసే వాళ్ళు యాజుకుని కుమారులకి దేవుడు తెలియకుండా ఎలా ఉంటాడు కానీ వాళ్ళ గురించి రాయబడిన మాట అయితే అదే వాళ్ళు యహోవాని ఎరుగని దుర్మార్గులు అనేటువంటి రా అంటే ఆ జనులకి వాక్యం తెలియదు ఆ నిబంధన మనసు దగ్గర ఉన్న వాళ్ళకి వాక్యం తెలీదు ఎవరికీ కూడా వాక్యం తెలియదు ఈ వాక్యం తెలియకపోవడం వల్ల వాళ్ళకి ఏమైపోయింది ఈ నిబంధన మనసు ఉంది కదా ఇందులో దేవుడు ఉన్నాడు కదా ఈయన్ని మనం దగ్గర పెట్టుకుందాం మనం యుద్ధానికి వెళ్దాం మనం తెలుస్తామని చెప్పి అనుకున్నారు దారుణంగా హతల దారుణంగా చంపబడ్డారు అదే వాక్యం ఉండుంటే వీళ్ళన్నా చెప్పేవాళ్ళు ఈ యాజకులు ఎవరైతే ఉన్నారో క్లీఫినహాసు వీళ్ళన్నా చెప్పేవాళ్ళు నువ్వు నిబంధన మనసును తీసుకెళ్తే ఏం పని అవ్వదు నువ్వు నిబంధన తీసుకెళ్తే ఏం జరగదు అప్పుడు యహోశివా ఇట్లానే జరిగితే ఆయన ప్రార్థన చేశాడు ఆ నిబంధన మనసు దగ్గరికి వచ్చి ఉపవాసం ఉన్నాడు తన నెత్తి మీద దుమ్ము పోసుకున్నాడు తనతో తగ్గించుకున్నాడు మొరపెట్టాడు సమాధానాన్ని పొందుకుని విజయం చూశాడు మీరు కూడా పని చేయండి మీరు కూడా తగ్గించుకోండి దేవుడి దగ్గరికి రండి అడగండి ఏం పాపం చేశారో తెలుసుకోండి మీరు ఇస్రాయల్ మీదకి మీరు ఫిలిస్తీన్కి మీదకి విజయం పొందుతారో లేదో అడగండి దేవుడికి మీకు మధ్య ఏది ఉందో అడగండి అని చెప్పి ఈ యాజకులు కూడా చెప్పలేదు వాళ్ళు పక్కనే దానికి పక్కనే మోసుకుంటూ వచ్చారు దాని పక్కనే నిలబడ్డారు యుద్ధ భూమికి వెళ్ళారు ఓడిపోయారు ఎందుకు ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే వాళ్ళు తమని తాము పరిశీలించుకోలేకపోయారు ఎందుకనంటే వాళ్ళకి వాక్యం తెలియదు మేము పర్ఫెక్ట్ గానే ఉన్నాం మేము బాగానే ఉన్నామని అనుకున్నారు తద్వారా వాళ్ళు దారుణమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది ఈరోజు మనం కూడా చాలామంది ఈరోజు ఇదే పరిస్థితి పరిశీలించుకోలేనటువంటి పరిస్థితి పరిశీలించుకోకపోవడం వల్ల పరిశీలించుకోకుండా దేవుణ్ణి సేవించడం వల్ల ఇంకా మనం దూరం అయిపోతాం ఇంకా మనం దేవునికి దూరం అయిపోతాం దేవుడు ఇంకా మనల్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి వస్తుంది మనల్ని మనం సరి చేసుకుంటూ మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవునికి దగ్గర కొద్దీ ఆయన కటాక్షాల్ని కోరుకునే కొద్దీ అని మనకు దగ్గర అవుతూ ఉంటాడు మనల్ని మనం సరి చేసుకునే కొద్దీ అని మనకు దగ్గర అవుతూ ఉంటాడు అలా కాకుండా మన క్రియల్ని మన మాటల్ని మన తలంపుల్ని మన ఆలోచనల్ని మనం పరిశీలించుకోకుండా మనం మనం దేవునికి యోగ్యంగా ఉన్నామో లేదో తెలుసుకోకుండా మనం ఆయనతో సహవాసం చేయాలనుకుంటే ఆయన దగ్గరికి రావాలనుకుంటే ఆయన్ని వెంబడించాలనుకుంటే అది మనకి శాపమే అవుతుంది తప్ప అది మనకు దీవినకరం కాదు మనం ఏదో చేస్తేనో ఏదో అయిపోతుంది అది ఎప్పటికీ జరగదు మనల్ని మనం పరిశీలించుకోకుండా అదే అంటాడు పౌరుల భక్తుడు కూడా మీరు దేవుని బలంలో పాల్పొందుకునే ముందు తను తను పరీక్షించుకోమని అంటాడు పరంధిలికి రాసిన పత్రికలో పురంధికి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఒకట అయితే మనల్ని మనమే విమర్శించుకునేటలా తీర్పు పొందకపోదము అంటే మనల్ని మనం పరిశీలించుకోక మన మనల్ని మనం పరిశీలించుకుంటే మనం తీర్పు పొందకుండా ఉంటాం మనం ఎవరు మనల్ని ఎవరో మనల్ని వేలెత్తి చూపించడానికి ఉండదు మనల్ని మనం విమర్శించుకోవాలా మన యొక్క క్రియల్ని మనం విమర్శించుకోవాలా మన యొక్క తలంపుల్ని మనం విమర్శించుకోవాలా వాక్యమేమో ఇలా ఉంది మరి నీ జీవితం ఏమో ఇలా ఉంది అని చెప్పి మనల్ని మనల్ని విమర్శించుకోవాలా అప్పుడే నువ్వు తీర్పులోనికి రావు అలా కాకుండా నువ్వు విమర్శించుకోకుండా నువ్వు వెళ్ళావనుకో నువ్వు తీర్పులోనికి వస్తావు అని చెప్పి మాట్లాడుతున్నా నువ్వు నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా నువ్వు బలంలో చేయి వేసావనుకో దేవుని దగ్గరికి వచ్చావనుకో అది నీకు శాపమే అవుతుంది నీకు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది నిన్ను బలహీన తప్ప నీకు బలాన్ని ఇవ్వదు నీకు శక్తినివ్వదు అని చెప్పి పౌరు బహు కఠినంగా హెచ్చరించావు ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది మనం పరిశీలించుకోవాలి ఎందుకనంటే మనల్ని మనం పరిశీలించుకోకపోతే మనం అంతా పర్ఫెక్ట్ గానే ఉన్నాం మనం అంతా కరెక్ట్ గానే ఉన్నాం మనకు ఇంకెవరు కూడా ఏం చేయలేరు అదే దేవుని వాక్యం సెలవిస్తావు గల రాసిన పత్రిక ఆరాధ్య మూడవ చియంలో పౌలు గారు అంటారు ఎవడైనా ఒట్టి ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే ఎడలా తను తానే మోసపరుచుకొని నువ్వు తాను చేయబని పరీక్షించి చూసుకోవాలను అని చెప్పి ఆయన రాశాడు ఆయన అంటున్న మాట ఏంటంటే ఒట్టివాడయ్యుండి ఏమీ లేని వాడయ్యుండి నేను గొప్పవాడిని నేను యోగ్యుని ఎంచుకుంటే వాడికంటే మోసపో ఇంకెవరో లేరు అతనిలో ఏమీ లేదు దేవునికి తగినట్టుగా ఏమీ లేదు అతని హృదయంలో వాక్యము లేదు ఏది లేకుండా నేను గొప్పవాడిని నేను అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నాను అని అనుకుంటే మోసపోచుకోవడమే అని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలంటే ప్రతి తాను చేయు పని పరీక్షించి చూసుకోవాలని చెప్పాడు పరీక్షించుకోమని చెప్పాడు అలా పరీక్షించుకున్నప్పుడే మీరు దేవునికి దగ్గర అవుతారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు అదే పౌల్ గారు కొనది రాసిన మొదటి పత్రిక పద అధ్యాయం పన్నెండవ వచనంలో తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడకుండా జాగ్రత్తగా ఊహించుకోవలమని చెప్పాడు ఎందుకు ఈ మాటలని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే నా జీవితంలో ఒక సందర్భాన్ని నేను చూశాను దాన్ని బట్టి మీకు చెప్ చెప్తున్నాను నేను నెల్లూరు పరిచరకి వెళ్ళేటప్పుడు నేను ఇంకొక సేవకుడు ఇద్దరం కలిసి బస్సులో నెల్లూరు పరిచయకి వెళ్తా ఉన్నాం నెల్లూరు పరిచరకి వెళ్ళినప్పుడు కావలిలో మేము నెల్లూరు బస్సు ఎక్కాం ఆ బస్సులో ఆల్రెడీ ఇంకొక సేవకుడు ఉన్నాడు ఆయన కొంచెం పెద్ద కొంచెం అనుభవం ఉన్నాయన కొంచెం పెద్ద వ్యక్తి కొంచెం పెద్ద సంఘాన్ని నడిపిస్తున్నాడు ఏమో నాకైతే తెలియదు కానీ కొంచెం పెద్ద వ్యక్తే ఆ వ్యక్తి కూడా ఆ బస్సులో ఉన్నాడు నాతో వచ్చిన సేవకునికి ఆ బస్సులో ఉన్న సేవకునికి బాగా పరిచయం బాగా పరిచయిస్తాడు వాళ్ళు ఏం చేశారంటే బస్సులో ఎక్స్ప్రెస్ బస్సులు ఎలా ఉంటాయి మనకు తెలుసు కదా మూడు సీట్లు ఉంటాయి ఒక పక్కకి ఇంకో పక్కకి రెండు సీట్లు ఉంటాయి ఆయన ఆల్రెడీ ఇంత ముందే ఎక్కున్నాడు కాబట్టి ఇంకో సేవకుడు ఆయన కిటికీ దగ్గర కూర్చొని ఉన్నాడు వచ్చిన సేవకుడు ఏంటంటే ఆయనను చూసి ఆయన పక్క కూర్చున్నాడు ఆయన పక్కన ఇంకొక అన్యుడు కూర్చున్నాడు ముగ్గురు ఒక సీట్లో కూర్చున్నారు నాతో వచ్చిన సేవకుడు అంతకు ముందు ఉన్న సేవకుడు ఒక పక్క పక్కన ఆయన పక్కన ఇంకొక అన్యుడు కూర్చున్నాడు నేను వాళ్ళ పక్కకి రెండు సీట్లు ఉంటాయి కదా అక్కడ కూర్చున్నాను వీళ్ళు బస్సు మొదలైనప్పటి నుంచి నెల్లూరు పోయేంత వరకు ఆల్రెడీ ఆ బస్సులో ఉన్న వ్యక్తి ఆ సేవకుడు చెప్తా ఉన్నాడు ఆయన ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు కూడా నాన్ స్టాప్ తో మాట్లాడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్ తో మాట్లాడుతూనే ఏమని మాట్లాడుతున్నాడు అతను ఇంకొక సేవకుడి గురించి ఇంకొక సేవకుడి పరిచర్య గురించి బహు భయంకరంగా విమర్శిస్తున్నాడు సంబోధించేటప్పుడు కూడా వాడు వీడు అంటున్నాడు తప్ప సహోదరుడు గాని బ్రదర్ కానీ పేరు గాని కూడా వాడుతుంది అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు వాడేం బాగుపడతాడు వాడేమవుతాడు అని చెప్పి ఇదే ఇదే ఆ బస్సు దిగేంత కూడా ఇదే మాట్లాడతా ఉన్నాడు తను మళ్ళీ ఏం చెప్పుకుంటున్నాడు మళ్ళీ నేను గొప్ప పరిచయ నేను గొప్ప సేవకుడిని నేను ఆ పరిచయం చేశాను నా పని చేశాను నేను అక్కడ తగ్గించుకున్నాను నేను ఇక్కడ తగ్గించుకున్నాను నేను అక్కడ అక్కడ ఇక్కడ పెట్టాను అని చెప్పి ఈయన గురించి చెప్పుకుంటున్నాడు ఇంకో సేవకుడు బహు భయంకరంగా తగ్గించేస్తా ఉన్నాడు బహుభయంకరంగా తన ద్వేషాన్ని చూపిస్తా ఉన్నాడు మళ్ళీ అతను గ్రహింపు లేదు మళ్ళీ అతనేమనుకుంటున్నాడు నేను బాగా పరిచర్ చేస్తాను నా పరిచర్ సత్యంలో ఉంది నేను ఎంతో ప్రయాసపడుతున్నాను అనుకుంటున్నాడు అయిపోయిన తర్వాత వాళ్ళ ఆ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఆయన మాకంటే ముందుగానే దిగిపోయాడు మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళాం రెండు కిలోమీటర్లు ఆయన ముందుగానే దిగిపోయాడు దిగిపోయిన తర్వాత ఈ పక్కన ఉన్న అన్యుడు అన్నాడు ఈ అన్యజనులు ఎవడైతే ఉన్నాడో ముసలా ఆయన అన్నాడు ఏమండి ఆయన పక్కన ఇంకో సాగుకుంటున్నాడు ఏమండి ఆయన పాస్ట్ అయినా నాకు ఆ మాట వినంగానే నా గుండెల్లో గుణపని దిగినట్టే నిజంగా ఇట్లనే ఉన్నాడా ఆయన పాస్టైనా ఆయన పాస్ట్ లక్షణాలు ఉన్నాయా ఆయన ఏదో ఆయన చూసుకోవచ్చు కదా ఆయన ప్రార్థన ఆయన చేసుకోవచ్చు కదా ఆయనకి ఎందుకు ఇవన్నీ ఆయన ఇట్టు చేసుకుంటే ఎందుకు అంత అంత ద్వేషం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు మా ఊర్లో కూడా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు చర్చికి పోతారు మా ఊర్లో కూడా పాస్ట్ ఉన్నాడు వాళ్ళు చర్చికి పోతారు వాళ్ళు అసలు వాళ్ళు పరిశీలిస్తే వాళ్ళు భయంకరంగా ఉంటారు వాళ్ళు ఏం నాకు ఏం మాట్లాడరు అందుకే నాకు ఈ కూడా కొద్దిగా అసహ్యం ఉన్నట్టుగా మాట్లాడాడు ఆ మాట అయితే నాకు ఎంతో దుఃఖం వేసింది ఎందుకంటే వాళ్ళు అతను మాట్లాడిన మాటల్లో ఒక అన్యుడు పట్టుకున్నాడు అతనిలో గర్వం ఉందని అతనిలో ద్వేషం ఉందని అతనిలో మత్సరం ఉందని అతనిలో కుళ్ళు ఉందని ఇవన్నీ కూడా ఒక అన్యుడు పట్టుకున్నాడు కానీ దేవుని సేవ చేస్తూ దేవుని పరిచయం చేస్తూ దేవుని సేవకే వెళ్తున్న వ్యక్తి మాత్రం అది తనలో ఏం అతను గ్రహించలేకపోయాడు ఒక అన్యుడు గుర్తుపట్టాడు కానీ ఆ వ్యక్తి సేవకుడు అనే వ్యక్తి ఆయన గుర్తుపట్టలేకపోయాడు నాకెంతో బాధేసింది నాకెంతో దుఃఖమేసింది ఆ రోజు ఎందుకనంటే ఈ రీతిగా ఉన్నారు అన్యజనుల ముందు అన్ని అన్యుడు పట్టుకున్నాడు అతను ఉన్నటువంటి లోపలన్నీ బైబుల్లో లేరని మనం ఏం చెప్తున్నాడు మరి ఆయనేమో బైబుల్ ఉన్నాయన్నీ బోధిస్తూ కూడా అతను గ్రహించలేకపోయాడు మోసపుచ్చుకుంటా ఉన్నారు మనల్ని మనం పరిశీలించుకోవాలి మనల్ని మనం హెచ్చరించుకోవాలి మనల్ని మనం వాక్యం ద్వారా సరి అలా సరి చేసుకున్నప్పుడు వాక్యంతో మనం మన జీవితాన్ని సరిపోల్చుకున్నప్పుడు మనం ఎన్ని చేసినా మనం ఈ ప్రార్థనలు పెట్టించుకున్నా మనం పొర్లు దండాలు పెట్టినా ఏమి చేసినా కూడా దేవుడు మన దగ్గరికి రానే రాడు మనం ఏమి లోపం చేస్తున్నామో మనం ఏం తప్పు చేస్తున్నామో సరి చేసుకొని అది ఒప్పుకొని దేవుని దగ్గరికి వస్తే ఆయన తప్ప అంతవరకు దేవుడు మన దగ్గరికి రానే రా ఆ ఇస్రాయులు ఏం చేశారు దేవుడు ఎందుకు ఓడించడనుకున్నారు మరి ఓడించినప్పుడు ఆయన దగ్గరికి పోయి ఆయన దగ్గరికి పోయి అడగకుండా మనసం తీసుకెళ్తే పని అవుతుందా అవ్వలేదు ముప్పై వేల మంది చనిపోయారు ముప్పై వేల మంది చనిపోయారు బహు భయంకరంగా చనిపోయారు ఎందుకంటే వాళ్ళు దేవునికి అంత యోగ్యులుగా కాదు ఎందుకు ఓడిపోయారంటే వాళ్ళు అన్ని దేవతలు పూజించేవాళ్ళు యాజకులేమో విభిచారం చేసేవాళ్ళు ఒక్కరికి కూడా ఏది కూడా దేవుని మాత్రము తెలియనటువంటి పరిస్థితి దారుణమైన ఓటమిని చూడాల్సినటువంటి పరిస్థితి చూడండి ఈ రోజు కూడా చాలా మంది వాక్యాలు వింటారు కానీ ఈ వాక్యము వినిందే కదా ఎన్నిసార్లు వినాలి ఎన్నిసార్లు ఈ వాక్యం వినాలి అనే ఆలోచనలు ఉంటున్నాయి ఈరోజు జనాలు నేను చాలా అబ్జర్వ్ చేస్తా ఉంటాను వాక్యం చెప్పేటప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాను ఆ వాక్యం ఏంటంటే ఆ వినేంత వరకే బయటికి వెళ్ళిన తర్వాత గుర్తుండదు మళ్ళీ వాళ్ళు ఏం వినొచ్చారో గుర్తుండదు నేను చాలా సార్లు చాలా మందిని పరిశీలించాను ఆ వాక్యం వింటారు ఆ వినిందే కదా అని చెప్పి తెల్ల తర్వాత ఇంకేమో ఎవరన్నాకొచ్చి బాగా ఎంగేజింగ్ గా చెప్తే బాగా సంతోషంగా ఉంటారు ఆ కాసేపే అదేదో ఎంటర్టైన్మెంట్ లాగా అనమాట ఆ కాసేపు గంటసేపు గంటన్నారు అక్కడ కూర్చున్నంతసేపు రెండు గంటల అక్కడ చర్చిలో కూర్చున్నంతసేపు ఆ వాక్యం అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడో గుర్తుండదు ఆ ఒక వాక్యం చెప్పామనుకో ఈ వాక్యం నాకు తెలిసిందేలే నాకు గుర్తున్నదేలే నాకు తెలిసిందేలే అనుకుంటారు ఈ చెప్పిన వాక్యం ఎన్నిసార్లు చెప్తారు ఈ వచ్చిన వాక్యం ఎన్నిసార్లు వస్తుంది అని అనుకుంటారు కానీ మనం పరిశీలించుకోవాల్సింది ఏంటంటే ఒక దేవుడు తన సేవకుల ద్వారా తన వాక్యం ద్వారా ఒక విషయాన్ని మనకు పదే పదే పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు అనుకో పదే పదే ఒక విషయం మన దగ్గరికి వస్తుంది అనుకో నువ్వు అర్థం చేసుకోవాలా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మనం అర్థం చేసుకోవాలా ఆ విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆ వాక్యము మన జీవితంలో నెరవేరుతుందా ఆ వాక్యానుసారంగా మనం ఉన్నామా ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని పదే పదే నాకు వినిపిస్తున్నాడు ఎందుకు ఈ వాక్యం పదే పదే నా దగ్గరకు వస్తుంది ఎటు ఈ వాక్యమే కనపడుతుంది అనే గ్రహింపు ఉన్నప్పుడు వచ్చే వాక్యమైనా మనల్ని మనం సరి చేసుకుంటాం విన్న వాక్యమైనా మనల్ని మనం సరిచూసుకుంటాం ఎందుకు ఇన్నిసార్లు వస్తుంది నేను ఎందుకు ఉన్నానా ఎందుకు ఈ దేవుడు ఇన్నిసార్లు ఈ వాక్యం ధరలతో మాట్లాడుతున్నాడు ఎందుకు పదే పదే అదే అదే మీనింగ్ వచ్చినట్లతో మాట్లాడుతున్నాడు అని చెప్పి మనల్ని మనం పరిశీలించుకుంటాం మనం పరిశీలించుకున్నప్పుడు మనం సరి చేసుకుంటాం తెలిసిందేలే విన్నదేలే ఏదో వినడానికి తెలుసుకోవడానికి వాక్యం వింటున్నారు తప్ప సరి చేసుకోవడానికి మన జీవితంలో అన్వయించుకోవడానికి ఎవరు వాక్యం వినడం లేదు ఆ వాక్యానుసారంగా మన జీవితం ఉందో లేదో ఆ వాక్యానుసారంగా మనం దేవుని పరిశీలించుకొని ఈ వాక్యానుసారంగా మనం ఉండాలి దేవుని దగ్గరికి వెళ్ళాలని చెప్పి వినేవాళ్ళు ఎవరూ లేరు చాలా తక్కువ అలా ఉంటే మన జీవితంలో ఏ కార్యము జరగదు అలా ఉంటే మన జీవితంలో ఏ మార్పు రాదు ఆ దేవుని మందసాన్ని పట్టబడింది వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకెళ్ళిపోయారు నిలబడలేక వచ్చేస్తే ఫిలిస్తీలు ఆ దేవుని మంద నిబంధన మందసాన్ని పట్టుకున్నారు ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలా ఫిలిస్తీలకి అంత ధైర్యం లేదు దేవుడు వాళ్ళ వాళ్ళు నోటెమిటి వాళ్ళే చెప్పారు తెగుళ్ళు తెప్పించిన దేవుడినా మహాశూరుడకు దేవుడిన ఈ నుంచి మనల్ని రక్షించే దేవుడి అని చెప్పి భయపడిన వాళ్ళు నిబంధన మందసాల్నే పట్టుకున్నారంటే అక్కడ అర్థం ఏంటిదంటే దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని విడిచిపెట్టాడు ఈ ఇస్రాయల్ ప్రజల దగ్గర ఉండడం కన్నా ఈ ఇస్రాయల్ ప్రజలతో ఉండడం కన్నా వీళ్ళని విడిచిపెట్టి ఆ అన్యులే వాళ్ళు నా పేరు గుర్తుంది ఆ అన్యులే నయం భయంకరమైన మహాశూరుడు గుర్తించారు ఆ అన్యులే నయం నేను ఐగుత్తుల తెగులు తీసుకొచ్చానని చెప్పి గుర్తించాడని చెప్పి ఆ అన్యులే నయం ఆ ఫిలిస్తీల నయమి కంటే అని చెప్పి ఆ ఇస్రాయల్ను వదిలిపెట్టి అన్యులే నయం అని పని దేవుడు ఫిలిస్తీన్లకు అంత అంత అంత సీన్ లేదు అంత ధైర్యం లేదు వాళ్ళకి వాళ్ళ దగ్గర అంత మ్యాటర్ లేదు ఎందుకు అయినా కానీ దేవుని నిబంధన పట్టబడిందంటే ఇస్రాయిల్ దగ్గర ఉండడం దేవుడికి ఇష్టం లేదు వాళ్ళ దగ్గర నివసించడము వాళ్ళతో ఉండడము వాళ్ళ దగ్గర పరిచయం చేయించుకోవడం ఆయనకు బహు కష్టంగా ఉంది భరించలేకపోతున్నాడు వాళ్ళ యొక్క పరిస్థితులను వచ్చే అర్పించే వాళ్ళు సక్రమంగా లేరు ఇక్కడ పరిచయం చేసే వాళ్ళు సక్రమంగా లేరు ఎవరు కూడా వచ్చి ప్రార్థించే వాళ్ళు లేరు ఎవరు కూడా వచ్చి సరి చేసుకొని దగ్గరికి ఆయన దవ్వం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు లేకపోవడం వల్ల దేవుడు ఆ ఇస్త్రాలు ప్రజల్ని భరించలేకపోయాడు భరించలేకపోయాడు ఆ హోఫిని పినేహాసిన వ్యక్తుల్ని భరించలేకపోయాడు భరించలేక దేవుడు ఆ ఇస్త్రాల్లో వద్దు అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు ఆయన వాళ్ళ మధ్యలో ఉండడానికి ఇష్టపడలేదు ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు దేవుడు నిబంధన మనసం పట్టబడిందంటే అదే మనం అర్థం చేసుకోవాలి ఈరోజు అన్ని జనులు గుర్తిస్తున్నారు క్రైస్తవంలో లోపాలు అన్ని జనులు ఎత్తు చూపిస్తున్నారు క్రైస్తవ జీవితంలో లోపాలు చర్చిల్లో లోపల మన జీవితాల్లో లోపాలు మన మీద నేరలో పని చేసేవాళ్ళు లేరా మనమంతా పర్ఫెక్ట్గా ఉన్నాం మన సాక్ష్యం బాగున్నాం మనల్ని మనం పరిశీలించుకోవాలి అన్ని జనులు మన మీద విమర్శలు చేస్తున్నారంటే అప్పుడే మనం అర్థం చేసుకోవాలి మనం దేవుడి దగ్గరగా ఏం ఏ విషయంలో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అనేది మనం పరిశీలించుకోవాలి దేవుని మొక్కుతున్నామనో లేకపోతే దేవుని వాళ్ళ ప్రసాదాలు తినడం లేదనో లేకపోతే వాళ్ళు చేసే పద్ధతులు ఏమి మనం చేయడం లేదనో విమర్శిస్తే పర్లేదు అలా కాకుండా మన వ్యక్తిగతంగా మన క్రియలను బట్టి మన మాటలను బట్టి వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు మన మీద చెడ్డ మాటలు చెప్తున్నారంటే మనం సక్రమంగా లేము అని అర్థం అంటే వాళ్ళు గుర్తిరుగుతున్నారు మన లోపల ఎంతోమంది ఎన్ని చోట్ల మనం వింటూ ఉంటాం వీళ్ళు చర్చకి వెళ్తున్నారు ఏం మారారు అని చెప్పి మాట్లాడి ఎన్నిసార్లు ఈ మాట వింటారండి చేర్చీకి వెళ్తారు వీళ్ళ ఏం తగ్గింపు ఉండదు వీళ్ళలో ఏమి కూడా మార్పు ఉండదు వీళ్ళలో ఏది కూడా సక్రమంగా ఉండదు అని చెప్పి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదు కదా ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు అంటే ఒక అన్యుడు గుర్తిరుగుతున్నాడు కానీ మనల్ని మనం మనల్ని మనం చూసుకోలేకపోతాం ఒక అన్నిడు మనలో లోపాలు చూస్తున్నాడు కానీ మనలో లోపాలు మనం చూడలేకపోతా అది ఎంత మాత్రము క్రైస్తవ జీవితానికి శ్రేయస్కరమైంది కానే కాదు ఆ రోజు ఇస్రాయిలు కూడా ఏమని నిబంధన మందసం ఉంటే సరిపోయింది అనుకున్నారు కానీ ఆ నిబంధన మందసం తీసుకెళ్లడమే వాళ్ళకు పెద్ద షాపు ఎందుకంటే మొట్టమొదటి నాలుగు మంది చనిపోయినారు కానీ ఈసారి ముప్పై మంది చనిపోయినారు చూడండి ఎంత మంది జనాభా చనిపోయినారు ఎంత ఘోరమైన లాస్ వచ్చిందో వాళ్ళు ఎంత ఘోరం ఎంత జనాభాను వాళ్ళు కోల్పోయారు నిలబడలేక పారిపోయారు యుద్ధంలో నుంచి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు ఎందుకు వాళ్ళను వాళ్ళు పరిశీలించుకోకపోవడం వల్ల వాళ్ళను వాళ్ళు పరిశీలించుకొని దేవుని దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపాలు ఒప్పుకోకపోవడం వల్ల ఒప్పుకొని అడగకపోవడం వల్ల ఎంత ఘోరం జరిగింది ముప్పై వేల మంది అంటే చిన్న విషయం కాలుబలమే అన్నాడు మరి వృదాల మీద ఉన్న వాళ్ళు గుర్రాల మీద ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితి తెలియదు అంత దారుణంగా ఓడిపాడు దేవుడు కూడా వాళ్ళని విడిచిపెట్టిపోయాడు అంత అంతకంటే దారుణమైన అవమానం అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకెవరికైనా ఉంటుంది ఇస్రాయల్ కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి మనల్ని మనం పరిశీలించుకోవాలి పరిశీలించుకోకపోతే మనం దేవునికి దగ్గరగా వెళ్ళలేము ఏదో ఎవరో ఏదో ప్రేర్లు పెడితేనో లేకపోతే బలలు ఇరిస్తేనో లేకపోతే ఇంకెవరన్నా వచ్చి మనకు ప్రార్థన చేస్తున్నాం ఏదో జరుగుతుందనంటే దానంతకంటే మూర్ఖత్వము అంతకంటే మోసపరుచుకోవడము ఇంకొకటి ఉండదు కన్యుడు హరిత్తుగా పిలిచాడంటే ఒక అర్థం ఉంటుంది దేవుణ్ణి ఎరగని వాళ్ళు వచ్చి ప్రార్థన పెట్టమంటేనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా చేయమంటేనో ఒక అర్థం ఉంటుంది దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఆయన ప్రేమను వాళ్ళు ఆయన సిలువ మరణాన్ని ఎరిగిన వాళ్ళు ఆయన మనతో ఉంటాడు మనలో ఉంటాడని ఎరిగిన వాళ్ళు దేవుడు బిల్డింగ్స్లోనో లేకపోతే ఎక్కడో ఎక్కడో ఉండడం ఎరిగిన వాళ్ళు మనలో ఉంటాడని ఎరిగిన వాళ్ళు మనతోనే ఉంటాడని ఎరిగిన వాళ్ళు మనల్ని బలపరుస్తాడని ఎరిగిన వాళ్ళు మనల్ని సరిచేస్తాడని ఎరిగిన వాళ్ళం మనకు బోధిస్తాడని ఎరిగిన వాళ్ళం వాక్యం చెప్పేవాళ్ళం మరి మనం మనల్ని మనం పరిశీలించుకోకపోతే మనం కూడా ఇంకా లోక సంబంధంగా అన్నిల వల్లే మనం ఆలోచన చేస్తే అన్నిల వల్లే మనం ఇంకా వేరే వాళ్ళు చేస్తే మనం బాగుపడుతుంది మనం ఆలోచిస్తూ ఉంటే మరి ఎలా మనం దేవునికి దగ్గరగా వెళ్ళగలం ఎలా మనం దేవుణ్ణి సంతోషపరచగలం ఎలా మన జీవితాల్లో విజయాలు పొందగలం పొందలేము అనేది ఈ సందర్భం ద్వారా మనకు రుజువు అవుతా ఉంది కాబట్టి మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని తర్వాత ఈ సమయాల గ్రంథం అదే సమయాలు మొదటి గ్రంథం ఏడో అధ్యాయం చూస్తే అర్థమవుతుంది ఆ తర్వాత ఇస్రాయలీలు వాళ్ళ పాపాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి గొప్పుకుంటారు మన సమయం తక్కువ ముందు డైరెక్ట్ చెప్తున్నా మీరు తర్వాత చదవండి సమయంలో మొదటి గ్రంథం ఏడో అధ్యాయంలో ఆ తర్వాత వెళ్ళి వాళ్ళ ఇస్రాయీలీలు బయల దేవతల్ని అస్తారత దేవతల్ని వాళ్ళు ఏవైతే పూజిస్తున్నారో వాటన్నిటిని కూడా తీసివేసి యహోవాను మాత్రమే సేవించారని చెప్పి నాలుగో అధ్యాయంలో నాలుగో వచనంలో ఉంది అధ్యాయం నాలుగో వచనం వాళ్ళు వా విగ్రహాలను తీసివేసి యహోవాన్ని మాత్రమే సేవించారు తర్వాత సమూహం దగ్గరికి వచ్చి యహోవ సన్నిధిను కూర్చొని పాపాత్ములను ఒప్పుకున్నారు మేము పాపాత్ములమే అని చెప్పి ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఈ వీళ్ళంతా కూడా ఒక చోట కూరుకున్నారని చెప్పి మిస్పాలో వీళ్ళంతా ఇస్రాయల్ అంతా కూరుకున్నారని తెలిసి ఫిలిస్తీన్లు ఆ ఉన్న కొద్ది మందిని కూడా బతికి బతకడానికి వీలు లేదు వాళ్ళని కూడా చంపేద్దాం అని చెప్పి ప్లానింగ్ వేసుకుని వచ్చినప్పుడు ఇస్రాయలు భయపడి భయపడతారు భయపడ్డప్పుడు సమూహలు దేవుని దగ్గరికి యహోవాన్ యహోవాహో దేవుని దగ్గరికి వెళ్ళి ఇస్రా పక్షంగా ప్రార్థించినప్పుడు వాళ్ళ కొరకు దహన అర్పించి ఇస్రాయల్ మీదకి యుద్ధానికి పంపించినప్పుడు తర్వాత పదో వచనంలో రాయబడి సమూహేలు దహన బలి అర్పించుతుండగా చేయటకై ఇస్రాయల్ మీదకి వచ్చారు వీళ్ళ పాపాలు వాళ్ళ మధ్యలో ఉన్న విగ్రహాలు తొలగించేశారు వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు దేవుణ్ణి మాత్రమే సేవిస్తామన్నారు దేవుని సన్నిధి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు ఏడ్చినప్పుడు అప్పుడు సమూహలు దహన అర్పిస్తున్నాడు ఇస్రాయల్ పక్షం అర్పించినప్పుడు ఫిలిస్తీలు యుద్ధం చేయడానికి ఇస్రాయల్ మీదకి వచ్చారు అప్పుడు ఏమైందంటే అయితే యహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయళ్ల చేత ఓడిపోయి చూడండి ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకున్నారో ఫిలిస్తీన్ మళ్ళీ యుద్ధానికి వచ్చినప్పుడు ఈసారి దేవుడే వారికి తోడుగా ఉన్నాడు ఈసారి దేవుడు ఏం చేశాడు వీళ్ళ సంఖ్యాబలం తక్కువ వాళ్ళ ముందు వీళ్ళు నిలబడలేరని చెప్పి ఇస్రాయల్ సంఖ్యాబలం తక్కువ ఫిలిస్తీన్ ముందు నిలబడలేదని చెప్పి దేవుడే యుద్ధంలోనికి వచ్చాడు ఈసారి దేవుడే ఇస్రాయల్ పక్షంగా యుద్ధం చేస్తాడు మెండుగా ఉరుములు ఉరిమించాడు వారందరినీ కూడా తారుమారు చేస్తే వారంతా కూడా ఇస్రాయల్ చేతిలో ఓడిపోతారు తర్వాత వాళ్ళంతా ఇస్రాయల్ మిస్పాల్ నుండి బయలుదేరి బేర్కారు వరకు ఫిలిస్తీన్లని తరిమి కథము చేస్తారు ఇస్రాయల్ తర్వాత అప్పుడు సమయలు ఒక రాయి తీసి మిస్పాకును షేకును మేనుకును మధ్యదాన్ని నిలిపి ఇంతవరకు యహోవా మనము మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాను ఏదైతే మొట్టమొదట వాళ్ళు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయిన ప్రాంతం ఏదైతే ఉందో మొట్టమొదట ఇస్రాయలుడు యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చి దిగింది ఎబినేజర్లోనే ఆ ఎబినేజర్ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు దాదాపు నాలుగు మందిని కోల్పోయారు నాలుగు మంది చనిపోయారు కానీ ఇప్పుడు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని ఎప్పుడైతే తమ తప్పులు తెలుసుకొని వచ్చారో వాళ్ళలో ఉన్నటువంటి విగ్రహాలు తొలగించుకొని వచ్చారో అప్పుడు దేవుడు అదే ప్రాంతంలో వారికి గొప్ప విజయాన్ని ఘన అనుగ్రహించాడు ఎక్కడైతే ఓటమి చవి అదే ప్రాంతంలో అదే స్థలంలో వాళ్ళకి ఘన దేవుడు అనుగ్రహించాడు ఎక్కడైతే దేవుడు ఇస్రాయల్ని ఓడించాడో అక్కడే విజయాన్ని అనుగ్రహించాడు దానికి ఎబునేజరు అంటే ఇంతవరకు దేవుడు సహాయము చేహోవో మనకు సహాయము చేశాను అని చెప్పి పేరు పెట్టారు కాబట్టి ఈ యొక్క సందర్భము ఈ యొక్క విషయాల మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి మనల్ని మనం పరిశీలించుకోవాలి లేదు అనంటే మనము ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేం దేవుని దగ్గరికి రాలేం ఆయనతో సహవాసం చేయలేం మనల్ని మనం సరి చేసుకోకుండా ఆయన వాక్యం ఆయన వాక్యం ద్వారా మనల్ని మన జీవితాలు సరి చూసుకోకుండా ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోకుండా మనం దేవుణ్ణి వెతికితే దేవునితో సహవాసం చేయాలని అది మనకు శాపకరంగానే మారుతుంది మన ఎందుకంటే మన క్రియలు దేవునికి నచ్చవు మన మాటలు దేవునికి నచ్చవు మన తలంపులు దేవునికి నచ్చవు కానీ మన దేవుని దగ్గరికే వెళ్ళాలనుకుంటాం వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు మన యొక్క అపవిత్రతను బట్టి మన యొక్క దుష్ట హృదయాన్ని బట్టి మన దుష్ట తలంపుల్ని బట్టి ఆయన మన దగ్గరికి రాలేడు ఆయన మనల్ని చూడడు కాబట్టి పౌలు భక్తుడు నాడు పురంధుల్కి రాసిన రెండో పత్రిక పదమూడవ అధ్యయం ఐదో వచనంలో పురంధుల్కి రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యయం ఐదో వచనంలో మీరు విశ్వాసము గలవార ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకున్నది మిమ్మును మీరే పరీక్షించుకున్నది మీరు భ్రష్టులు కాని యేసుక్రీస్తు మీలో నున్నడని మిమ్మును మీరే ఎరుకరా అని చూడంత కఠినంగా సంఘానికి రాస్తున్నాడు మీ విశ్వాసం గలవారై ఉన్నారో లేదు ఏదో మీరే శోధించుకోండి ఎవరో వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరో వచ్చి మీకు చూపించాల్సిన అవసరం లేదు ఎందుకనంటే మిమ్మల్ని మీరే శోధించుకోవాలి మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి ఎందుకు మీరంతా దేవుని సంఘం మీరంతా మారుమనిషి పొందామని చెప్తున్నారు ఏసుక్రీస్తునామలో బాపీసం పొందారు దేవుని దగ్గరకు వచ్చారు ఆయనతో సహవాసం చేస్తున్నారు ఆయన సంఘంలో ఉన్నారు ఆయన బిడ్డలుగా ఉన్నారు ఆయన మీలో ఉన్నాడు మీలో ఉన్నప్పుడు మీకు ఎవరో ఒకరు చెప్పేది మీరు ఒకవేళ భ్రష్టులు కాకపోతే ఆయన మీలో ఉండడానికి సంగతి మీకు తెలీదా కాబట్టి ఆయన మీలోనే ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు శోధించుకోండి ఆయన అడగండి ఆయన మాట్లాడే దేవుడు మీతో మాట్లాడతాడు మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోమని పౌన్ భక్తుడు చెప్తా ఉంటాడు ఎందుకనంటే ఆ దేవుడు ఉండేది మనలోనే కాబట్టి ఆయన ఎక్కడా ఉండడు మన తెలిసిన వాక్యమే ఇదంతా మన నేను కొత్తగా చెప్పడం లేదు ఆయన ఎక్కడా ఉండడు ఈ లోకం ఆయన అంత అంత కష్టపడి తను తన తగ్గించుకొని లోకానికి వచ్చి తన ప్రాణాన్ని నర్పించింది ఆయన బలియాగమైంది మనల్ని శుద్ధీకరించింది ఎందుకు మన దరి మన దేహాల్ని ఆయన ఆలయంగా చేసుకోవడానికి మన దేహాల్ని ఆయన ఆలయంగా మార్చుకోవడానికి మనలో ఉండడానికి మనలో నివాసం చేయడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు మనల్ని శుద్ధీకరించాడు ఒకప్పుడు అతి పరిశుద్ధమైన ఎంట్రీ లేదు ఆయన కలువరి సిల్వలో ఆ బలియాగం ద్వారా మనల్ని అతి స్థలంగా దేవుడు మార్చాడు మన హృదయాన్ని అతి పరిశుద్ధం అని స్థలంగా మార్చాడు ఆయన మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు మరి మనలో ఉన్నప్పుడు మరి ఎవరో వచ్చి చెప్పాలన్నా ఆయన మనతో మాట్లాడడా ఆయన మనకు మనల్ని మనకు తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించడా ఖచ్చితంగా హెచ్చరిస్తాడు ఆయన ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తాడు చెప్పే నన్ను కూడా హెచ్చరిస్తాడు మనం సరి ఆయనకు లోబడతామా ఆయన మనల్ని ఇంకా బలపరుస్తాడు ఇంకా ముందుకు నడిపిస్తాడు ఇంకా అనేకమైన విజయాలు అనుగ్రహిస్తాడు లేదు నిర్లక్ష్యపరుస్తామా పట్టించుకోమా ఈ వాక్యం వచ్చింది హృదయాన్ని కఠినపరుచుకుంటామా తర్వాత మనం మన ఆయన చెప్పాడు కదా మనం మనల్ని మననే మోసపరుచుకున్నాం కాబట్టి ఈ యొక్క ఇస్రాయల్ ఈ యొక్క సమయంలో మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ ఈ నాలుగో అధ్యాయం మొదటి వచనం నుండి ఈ పదకొండు వచనాల వరకు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఇస్రాయల్ తమ తాము పరీక్షించుకోకపోవడం వల్ల ఎంత నష్టాన్ని కోల్పోయారు ఎంత అవమానాలు పాలయ్యారు దేవుడు కూడా వాళ్ళని విడిచిపెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది అదే వాళ్ళు పరిశీలించుకొని యహోష్వాగనం చేసినట్టు దేవుని నిబంధన మనసు దగ్గరికి వెళ్ళి వాళ్ళు మోకరించి దేవుణ్ణి అడిగి దేవుని దగ్గరికి వచ్చాడు మన హృదయంలో ఏముందో మన హృదయంలో ఏ చెడుతనం ఉందో ఏ చెడు ఆలోచనలు ఉన్నాయో ఏ చెడు ఉద్దేశాలు ఉన్నాయో మత్సరం ఉందో ఏముందో మన మనకు మనకే తెలుసు కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన ఎదుట ఒప్పుకొని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప విజయాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధపాటు దేవుడు కాబట్టి ఆ రీతిగా మనం మనం ఆయనతో సహవాసం చేద్దాం గొప్ప విజయాన్ని మన జీవితంలో చూద్దాం అటువంటి గృహ దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అనే దేవ ప్రేమాక నిరం మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనములు స్థుతులు స్తోత్రములు ప్రభా ఇంతవరకు తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకై వందనాలు అవును తండ్రి ఈ రోజు ప్రభా మాతో మాట్లాడుతూ వచ్చారు ఆయన సమయంలో మొదటి గ్రంథము నాలుగో అధ్యాయం నుంచి ప్రభావ కాబట్టి ప్రభు అక్కడ తమను తాము పరీక్షించుకోకుండా నా తండ్రిని ఆయన ప్రభా వాళ్ళు ఎంతో నష్టపోతూ వచ్చారు ఆయన ఎంతో అవమానాన్ని పొందుతూ వచ్చారు ఆయన మీరు కూడా తండ్రి వారిని విడిచిపెట్టే పరిస్థితికి అయినా వాళ్ళు వచ్చారు అదే ఇస్రాయలు ప్రభావ తప్పు తెలుసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి విజయాన్ని పొందుతున్నారు ప్రభా కాబట్టి తండ్రి మీరు మమ్మల్ని మేము ఉన్నారు మా హృదయాన్ని శోధించుకోమంటా ఉన్నారు అనునిత్యం తండ్రి మా హృదయాన్ని మేము పరిశీలించుకోవాలా లేకపోతే తండ్రి నైనా మీకు మీ యొక్క రేపే వారంగా మేము ఉంటాం ఆయన మమ్మల్ని పరీక్షించుకోకుండా ఇంకా సహవాసం చేయాలనుకుంటారు ప్రభావ ఆయన ప్రభావ నీ పరిచయ చేయాలనుకుంటే తండ్రి మీరు ఎంతగానో ఇబ్బంది పడతారు మీరు బాధపడతారు ప్రభు అదే అక్కడ జరిగింది తండ్రి ఇస్రాయల్ ప్రజల దగ్గర ఆయన వరెవరు కూడా తండ్రి పరిచయం చేసే యాజకులు కానీ వచ్చే ప్రజలు ఎవరు కూడా తండ్రి నీకు యోగ్యులుగా లేరు వారిని వారిని భరించలేక తండ్రి మీరు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు మేము చూస్తూ ఉన్నాం ప్రభు కాబట్టి తండ్రి మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లకుండా మా హృదయముల నుంచి వెళ్లకుండా ప్రభు తండ్రి ఆయన మిమ్మల్ని పరీక్షించుకోవాలా ఎలా వెళ్ళినా తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి హెచ్చరింపబడుతూ నీ వాక్యాన్ని తండ్రి మా జీవితంలో స్వీకరిస్తూ నీ వాక్యాన్ని తర్వాత మా జీవితాన్ని సరిపోంటూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీకు దగ్గర అవుతున్నాయి ప్రభా ముందుకు సాగలని సహాయపడని కనికరించండి ఆయన ఇంతవరకు తండ్రి అనేకమైన విషయాల్లో ప్రభా నేను కూడా తండ్రి నన్ను మిమ్మల్ని గాయపరుచుంటాను మమ్మల్ని క్షమించండి మన్నించండి అయినా ప్రభా తండ్రి నేను ఇతర సహవాసం కలిగి ఉండడానికి ఆయన రాజ్యంలో ఉండడానికి కృపను అనుగ్రహించమని కనికరించమని కృప చూపించండి చూపించమని ఈ విత్తబడిన వాక్యాన్ని ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించమని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం తర్వాత చంద్రశేఖరైన ఆశీర్వాదం ద్వారా మనం క్లోజ్ చేసుకుందాము స్తోత్రం ప్రభా నయన పాములకు స్తోత్రాలు దేవాయసింహ ప్రభా ఇటువంటి వాక్యం బట్టి నుంచి వంద స్తోత్రాల దేవ దాని పరీక్షించుకోవాలి మా ప్రభా ఎక్కడ ఏ రీతిగా మనం జీవిస్తున్నాం మా ప్రభా దేవామి దాంట్లో దేవాయస్మ ప్రభ నేను తగ్గించుకొని జీవించే భాగ్యం మా ప్రభా ముఖ్యంగా మా ప్రభా గురించి ప్రార్థిస్తున్నాడు మా శ్రీనివాస్ కన్ను ముట్టు శ్వాసపరచాలి మా ప్రభ దేవాయస్మా ప్రభావతను చుట్టూ కంచవేయండి మా ప్రభాతాన్ని నమ్ముకోవాలి మా కన్ను గురించి ప్రడిస్తున్నాడు మా ప్రభ ఆపరేషన్ అయింది మా ప్రభ దేవ దాంట్లో మీకు హస్సం పెట్టి లేవనెత్తిన బట్టి స్తోత్రం మా దేవా మరి దేవాయస్మరు మీరు జ్ఞాపకం చేసుకుని బట్టి స్తోత్రం మా దేవా మా మంచి దేవాయసం మా ప్రభావ సేవ చేయటం సాయం చేయండి దేవ మన జనం కూడా దీవించండి దేవ ఇద్దరు మంచి సేవలో వాడబానికి సాయం చేయండి అలాగే మా ప్రభా రవి చల్లబాబు గురించి కిడ్నీ లీవర్ హార్ట్ మంచి ఉండాలి మా ప్రభా ఆపరేషన్ కూడా ప్రాటిస్తున్నాం మా ఆ బాడీలో ఉన్న ప్రతి ఒక్క నరాలు దేవాయశ్ర మీ ముట్టి శ్వాసపరచండి మా ప్రభా కొత్తగా చేయండి మా ప్రభా తల వరకు దేవ మీరే రక్త ప్రోక్షణ దండి మా ప్రభ కామమ్మ రామచందర్ రాజేష్ గురించి ప్రాణిస్తున్నాను మా ప్రభా ప్రతి ఒక్క క్యాన్సర్ నుంచి విడుదల పొందాలి మా ప్రభా అలాగే లక్కీ చిన్నబాబు గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా వాళ్ళ డాడీ స్థాయికి తరం నుంచి తీసివేయండి మా ప్రభా వాళ్ళిద్దరు విడాకులు తీసుకోకుండా శాంతి సమాధానంతో బాధపడతలు ఉంటాయి సాయం చేయండి మా ప్రభ ప్రభా అలాగే రీనా సిస్టర్ గురించి ప్రాటిస్తున్నాడు మా ప్రభా పక్షవాతంతో బాధపడుతుంది మరియు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కాబోతుంది మా ప్రభా వాళ్ళ పిల్లలు దేవాయ ఇద్దరిని కాచి కాపాడాడు మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభావ అలాగే జయరావు గురించి ప్రతిస్తున్నాడు మా ప్రభా లేజర్ ఆపరేషన్ గురించి ప్రస్తున్నాడు మా ప్రభా మీరే ప్రతి ఒక్క దారి నుంచి విడుదల పొందాలి మా ఫ్రాన్సిస్ పాల్ గ్రేస్ గురించి ప్రతిస్తున్నాడు మా వాళ్ళిద్దరు శాంతి సమాధానంతో ఉండాలి ఎటువంటి విడాకులు తీసుకోకుండా సాం చేయండి మా ప్రభా సెరీల్ సిరీల్ లైఫ్ లో సెటిల్ కావాలి మా ప్రభా ఇంకో మిడైన దీవును ఇంతవరకు మాతో మాట్లాడే దాన్ని బట్టి స్తోత్రం మా దేవమా ప్రభావంలో దేవాన్ని నీకే మైమా ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభా పాటల్లో దేవాయ వాక్యంలో ప్రతి ఒక్క దాంట్లో నీకే ఘనత చెందిన దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభావ నీకే వందనా స్తోత్రాలు దేవ దేవ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి మీరే సాయం చేస్తారని ప్రతి ఒక్క దీవును కుమ్మరించి రాత్రికాల దీవులు కుమ్మరించి మరియు ఉదయంలో లేచి సాయం చేస్తారని మీ యొక్క దీవునులు మా త్వరగా రాబోతున్న నేష్ కృష్ణపెట్టి వేడుకొచ్చున్నాం మన ప్రభుని ఏసీ క్రీస్తు కృప సమాధానం నడిపించి మనందరికీ సదాకాలం తోడన సిస్టర్ కళ్యాణ్ రేపు చెప్తారా సిస్టర్ మెసేజ్ చెప్తారా చెప్తాను థ్యాంక్ యూ